త్వాన్ని పంచుకొని సుబ్బలక్ష్మితో అమాయతత్వాన్ని పంచుకుంది గరికపాటి గుత సాకలి గుమ్మతో అనుష్ఠానంలోని డౌట్స్ ఇచ్చింది మస్తానం కళాస్తో నీజీ నిజాయితీ పంచుకుంది కాదరవరితో శక్తి తత్వం గురించి మాట్లాడింది చిదంబర ఆత్మతత్వం గురించి ఆత్మతి గురించి మాట్లాడింది లేవాన్ని కాదండి మౌలతో యోగతత్వం గురించి మాట్లాడింది మరొన్నప్పుడు మరడమ్మ గారితో ఏం మాట్లాడడం చెప్పినట్టే చేస్తున్నానది ఇక్కడ ఆ పాత్రకు తగ్గట్టుగా వాళ్ళకి సన్నిహితంగా ప్రవర్తించి అమ్మ తనను తాను వాళ్ళలో పంచుకున్నారు అనుష్ఠాన సిద్ధి ఏమిటనేటువంటి దాన్ని క్లియర్ గా వాళ్ళలో మనం చూడవచ్చు వాళ్ళకి అనుష్ఠానం సిద్ధించింది వాళ్ళకి ఆ సిద్ధించిన తర్వాతనే వాళ్ళు తన జీవితం పక్కకి పంపించేసింది బౌల్యాన్ని కూడా పెట్టుకుపోతే చెప్తున్నారు వెడిపోవు ఈ తర్వాత సముద్రం లేదండి చె వెళ్ళిపోయినా ఇంకొక విషయం అమ్మ దగ్గర గొప్ప లక్షణం చెప్పంటారా ఒకసారి తన దగ్గరికి తీసుకున్న తర్వాత వాడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండదు వాడికి ఇచ్చిన తర్వాత వాడిని దగ్గర ఉంటావు అంటే భౌతికంగా అవసరం లేదు అవసరం లేదు వాడికి అవసరం లేదు భౌతికంగా అవసరం లేదు బిజీగా అవసరం లేదు రెండూ లేవు అంటే వాడు తెలియకపోయినా వాడు అమ్మ గురించి అనుకుంటూ ఉంటాడు అయిపోయింది నాట రెల్లూరు నెల్లూరు వెళ్ళిపోయి ఆకలూరులో ఉంటుంది కదా చిప్పి తల్లి శ్యామ సేవ ఉంటుంది మీ పని గారిని మీ పిల్లి గారిని చూసుకోకపోతే మీ బాబాయ్ గారిని చూసుకోకపోతే లోకల్లో చాలా మంది మంచివాళ్ళు ఉంటారు బౌలని ఉన్నాడు బాపట్లో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎగైనా వెళ్ళి అని చెప్పేసి వస్తుంది కాబట్టి ఎవరిని తన దగ్గర ఉంచుకోవాలి మళ్ళీ మీరు ఆ పద్మ సంవత్సరాల వయసులో వాళ్ళని చూడండి ఆ తర్వాత వచ్చేటప్పుడు ఇంకెవరు ఉండరు అందరూ వెళ్ళిపోతారు వాళ్ళందరికీ అప్పటి వరకు ఏం చేయాలో అది ఎవరు బట్టి వాళ్ళకి చేసి పంపించే వస్తుంది పైకి పంపించే వాళ్ళు పైకి పంపిస్తుంది దూరానికి పంపించేవాళ్ళు దూరాన్ని పంపిస్తుంది గంగరాజపుణ్య గారు పైకి పంపించింది ఉదాహరణకి గుండేలరావు గారు అలాగే పైకి పంపించింది కళ్యాణ భారతీస్వామి వారు మాట్లాడకుండా చేసింది మౌన సా గారి మౌనం వేధించింది నంపూర్ గోపాల బాలా భావన కలిగించింది బాలా త్రిపసుందరి భావన కలిగించింది తిరువల వారిలో వీరరావ వీర్రాగవస్వామి దేవాలయ యొక్క భావన కలిగించింది ఇంకో తిరుమల వెంకటప్ప గారి సత్యనారాయణ స్వామి కలిగించింది కాబట్టి సత్యమైన వ్రతమే నా వ్రతం చెప్పింది కాబట్టి ఈ స్థితిలో అమ్మను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అన్ని రూపాలు పొందగలిగితే ఒకటే ఉంది అదే శూన్యం కాబట్టి అమ్మ దానికంటే వేరుగా లేదు అదే అతీతమైనటువంటిది మనం శూన్యం అనుకోవడం కూడా వ్యవహారం కోసం ఒక పదవాడాలి కాబట్టి వాడదా లేకపోతే లోసుకు కూడా ఎక్సడ్ అనువలసిందే ఇప్పుడు మీరు అష్టావిక మీరు సారాంశం అంతా మీకు మీకు చెప్తానని చెప్పాను చెప్పానా చెప్పాను కూడా ఎక్కడ ఎక్కడ శాస్త్ర పరిభాష వాడలేదు ఇక మళ్ళీ మామూలు సామాన్యమైన ఎనిమిది రకాల ప్రకృతి అష్టావక్ర ఇప్పుడు వికారాల్లో వికారాలు అష్టభుత్తులు నామతి ఆయన ప్రతీక్రీ వ్యక్త ప్రకృతిలో ఉన్న జ్ఞాని జ్ఞానానికి ప్రతీక జిజ్ఞాసు అయినటువంటి జ్ఞాని జనకుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో అవ్యక్త స్థితిని అనుభవించినటువంటి వ్యక్తస్థితిలో జ్ఞానంతో ఉన్న వాడు చెప్పినటువంటి బాధ నిన్న సాయంత్రం ఆరున్నరకి ఈ ఆలోచన వచ్చి ఈ ఆలోచనలన్నీ రికార్డు చేసుకుని అప్పుడు మెసేజెస్ పంపించాల్సి కొంత పంపించి కొంతమంది అడిగితే వాళ్ళకి మెసేజెస్ పంపించి నేను కొంతమందికి మెసేజ్ పొయ్యి కొన్ని భావాలు పంచుకుంటాను అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు ఒకరు వ్యక్తులు వాళ్ళు కంపల్సరిగా నా ఆలోచనలన్నీ పంచుకుంటాను వాళ్ళు పొద్దున్న మా మిత్రుడు దగ్గర బర్త్డే స్వామి నా జీవితంలో జీవితం అయిన వాడు